ప్రార్థన చేసుకొని ఈ యొక్క ఆరాధన కోరికను మనం ప్రారంభించుకుంటాము పరిశుద్ధుడైన తండ్రి ప్రేమ కలిగిన దేవ కృప కలిగిన మా ప్రభు ఘనమైన అతిన్నతమైన అతి శ్రేష్టమైన అమ్మనికి స్థుతులు స్తోత్రంలో చెందిస్తున్నాం తండ్రి మహాగనుడవు మహోన్నతుడవు కృపాసక్తి సంపన్నుడు ఆకాశ మహాకాశంలో పట్టజాలని గొప్ప దేవుడు యుగ యుగములకు సజీవుడవు స్తోత్రుడవు పూజారుడవు తండ్రి మీకు స్తోత్రాలు నేడు నిరంతరము తండ్రి మారని మార్పు చెందుని గొప్ప దేవుడవు రాజులకు రాజు ప్రభులకు ప్రభు తండ్రి ఆయన మీకు స్తోత్రాలు మమ్మల్ని ఎంతగానో ప్రేమించిన దేవుడు మా కొరకైనాయన వ్యక్తుని కయలో కనికొచ్చి నీ ప్రాణాన్ని తండ్రి క్రైదునంగా చెల్లించి మమ్మల్ని రక్షించిన దేవుడు ప్రభు మీకే కృతజ్ఞత ఆస్తుతులు స్తోత్రములు చెల్లిస్తున్నావు నా నన్ను ప్రేమ నువ్వు మా చూపించిన కృప నీ యొక్క కనిక్రమను బట్టి మీకు వందనాలు తండ్రి ఆయన ఇంతవరకు ప్రభు కాచి కాపాడినందుకు ఈ స్తోత్రాలు నా తండ్రి మన సజీవులుగా ఉంచినందుకు స్తోత్రాలు తండ్రి యొక్క సాయంత్రకాల సమయంలో నీ పాద సన్నిధికి రావడానికి నాయన విరీతగా మేము కలిసి ఆయన ప్రభావ నిన్ను స్థుతించి గనపరిచి నీ స్వరమిని నీకు మరుపెట్టుకుని నేను సన్నిధిలో గడపడానికి ఆయన మీరు ఇచ్చిన శ్రేష్టమైన సమయాన్ని బట్టి నీకు వేల కొలది వందనాలు కృతజ్ఞతాస్తుతులు స్తోత్రములు చెల్లిస్తూ తండ్రి ఎక్కడి ఇద్దరు ముగ్గురిని నామను కూడి అక్కడ ఉంటానన్న నా తండ్రి ఆన్లైన్లో మేము నామను కూడి ఉంటుండగా మీరే సహాయపడము మీరు మా మధ్యలోనికి దిగిరమ్మని పెట్టుకుంటున్నాం ప్రభు తన మీ ఆత్మతో నడిపించుకొని ప్రార్థిస్తున్నాం తండ్రి ఇంతవరకు నాయన ప్రేర్ నా ప్రభు వచ్చిన మీ బిడ్డలందరినీ బట్టి వందనాలు చెల్లిస్తున్నాం రావాల్సిన వారందరినీ కూడా మీరు త్వరపెట్టి నడిపించమని ప్రార్థిస్తున్నాం పాటల ద్వారా మహిం పొందండి తండ్రి వాక్యం ద్వారా ప్రవ్వ మీరు మాట్లాడండి మీకు ప్రీతికరమైన జీవితాన్ని కలుగుండినట్లు ప్రవ్వా నీ వాక్య మా జీవితాలు సరిచేసుకున్నట్లు మీ సహాయం అనుగ్రహించండి మీ స్వరం మాకు వినిపింప చేయమని సన్నిధిలో ప్రార్థన చేస్తున్నాం మీ వాక్యం విని దాన్ని పాటించే వారంగా ఉంటుంది మీకు చూపించమని ప్రార్థిస్తున్నాం చేసే ప్రతి విజ్ఞాపనకు తండ్రి మీరే జవాబు దహించమని ప్రార్థిస్తున్నాం ఆయన ఈ యొక్క రాత్రికాల సమయంలో ఈ రీతిగా ఆన్లైన్ లో ప్రభావ నీ సన్నిధిలో గడిపే కొద్ది సమయాన్ని మాకు దీవినకరంగా మేలుకరంగా ఆశీర్వాదకరంగా చేయమని నీ సన్నిధిలో ప్రార్థన చేస్తున్నాం సహాయపడము కృపను అనుగ్రహించము జాగ్రయ ఆరాధన అంతటినీ ప్రభావ మీరు అధ్యక్షత వహించి మీ నామ మహిమార్థంగా జరిగించమని మమ్మల్ని కూడా తండ్రి నీ కృపగల స్థాలకు అప్పగించుకుంటూ మీ కృపను కోరుతూ స్థుతి మహిమ ఘనత ప్రభావం నీకే ఆరోపించుకుంటూ ఏసు పరిశుద్ధ నామంలో ప్రార్థించి పెడుకుంటున్నాం తండ్రి ఆమె ప్రజలు అందరికీ అన్న కృపలు జ్ఞాపకం చేసుకుంటూ అనని ఘనపరుస్తూ ఒక పాట పాడుకుందాము నీ కృపలేని క్షణము నీ దయలే ని క్షణము నేను హలేనుయే సయా నీ కృపలేని క్షణము నీ దయలేని క్షణము నేను హించలేనుయే సయా సయ్యా నీ కృపనా కుచయ నీ కృపలేనిదేనే బ్రతుకలేనయ నీ కృపనా కుచాయీ కృపలేనిదేనే ఉండలేనయ్యా నీకృపలేక్షణము నిదయలె నీక్షణము నేను హించలను ఏ మహిమను విడచి మహిలోకి దిగి వచ్చి మార్గముగా మారి మనిషిగా మార్చావో మహినే నీవో మాధుర్యముగా మార్చి మాదిరి చూపి మరో రూపమిచ్చావో మహిమను విడచి మహిలోకి దిగివచ్చి మార్గముగా మారి మనిషిగా మార్చావు మహిని మాధుర్యముగా మారి మాదిరి చూపి మనిషిగా మార్చావు మహిమలు నేను మహిమను పంద మహిమగ మార్చింది నీ కృపా మహిలో నేను మహిమను పంద మహిమగ మార్చింది నీ కృపా ఏసయ్యా నీ కృప నా నీ కృప లేనిదేనే ఉండలేనయ్యా ఆజ్ఞల మార్గమున ఆశ్రయమును ఇచ్చి ఆపత్కాలమున ఆదుకున్నావు ఆత్మీయులతో ఆనందింపచేసి ఆనంద తైలముతో అభిషేకించావు ఆజ్ఞల మార్గమున ఆశ్రయమును ఇచ్చి ఆపత్కాలమున ఆదుకున్నావు ఆత్మీయులతో ఆనందింప చేసి ఆనందతైలముతో అభిషేకించావు శతీరా ఆరాధన చేసే అదృష్టమి చింది కృపా నాశతీరా ఆరాధన చేసే అవకాశమి చిందిని కృపా ఎ నీ కృప నా గులయ్యా నీ కృపలేనిదే నే బ్రతుకలేనయ్యా నీ కృపలేని క్షణము నీ దయలేని క్షణము నేను ఊహించలేను ఏసయా నీ కృపలేని క్షణము నీ దయలేని క్షణము నేను ఊహించలేను ఏసయ్యా ఏసయ్యా నీ కృప నాకు చాలయ్యా నీ కృప లేనిదే నీ ఉండలేనయ్యా థ్యాంక్ యూ బ్రదర్ ప్రైజ్ దలాడ్ అందరికీ ప్రైజ్ దలాడ్ అర్థం చేసుకున్నావు స్తోత్రం స్తోత్రం ప్రభావ మా ఉన్నతుడ సర్వాధికారి సర్వశక్తి మంతుడా పరిశుద్ధుడమైన దేవ ప్రేమ గలమ్మ ఏసయ్య నీకే బాధనాలు చెల్లించుకుంటున్నా ప్రభావ నీకే స్థూతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాను నాయన దయగల తండ్రి ఇంతవరకు నా ప్రభావ మమ్మల్ని సజీవమైన రెక్కల కింద బదులుపరిచి ప్రభావ మీరు నీకు బాధనాల నాయన ప్రభావ నీకే స్తోతులు స్తోత్రాలు నాయన మాత్రము నాయనైనా ఎన్నిక లేని వారము నా ప్రభావ పరిశుద్ధుడైనా ప్రభావ నీ ప్రభుత్వం మమ్మల్ని ఎన్నుకున్నావు తండ్రి నీకే వందనాలు చెల్లించుకున్నా ప్రభావ పరిశుద్ధుడా నీకే వందనాలు అయినా మేము వాక్యం ధ్యానించుకుంటున్నాం ప్రభావ వాక్యం ద్వారా మీరు మాట్లాడండి పరిశుద్ధుడా నీకే స్థుతులు స్తోత్రాల నైనా స్థుతి గనక మహిమ నీకే చెల్లినక దయగల తండ్రి నీకే నాయనా వందనాలు చెల్లించుకుంటున్నా ప్రభావ వాక్యం ద్వారా మాట్లాడండి నా తలంపులు నా ఆలోచనలన్నీ కొట్టివేయండి ప్రభావ పరిశుద్ధడానికి వస్తూ తీసుకోద్రు నాయన ప్రభావ మీరు వాక్యం ద్వారా మాట్లాడండి మా హృదయాన్ని స్మరించేయండి నాయన ఇంకా ప్రభావ నీ వాక్యం ఏం తెలుసుకుంటే నీ కృప మా అందరితో మాట్లాడండి ప్రభావ నా తలంపు నా కొట్టివేసి మీ యొక్క తరపు మీ ఆత్మ నడిపింపు దయచేయమని మీరే వాక్యం ద్వారా మాట్లాడమని ఏస పరిశుద్ధి నా మమ్మ తండ్రి యోగు ఏడు అధ్యాయము మొదటి వచనంలో భూమి మీద నరుల కాలము యుద్ధకాలము కాదా వారి దినములు కూలివాణి దినములు వంటివి కావా అయితే భూమి మీద నర్ల కాలం ఎట్లా ఉందంటే యుద్ధమేనంట భూమి మీద నరుల కాలము ఎప్పుడు యుద్ధకాలమే యుద్ధకాలము కాదా అంటున్నారు వారి దినములు కూలివాణి దినముల వంటివి కావా అయితే మనకు ఈ భూమి మీద నరులకు ఎప్పుడు యుద్ధమే జరుగుతుంది కూలివాణి దినముల్లాగా అంటే కొద్ది దినాలుగా ఉంటున్నాయి ఎందువల్ల మనకు ఇట్లా మనకు నరులకు ఎందుకు యుద్ధాలు వస్తున్నాయి అసలు యుద్ధాలు చేసేది ఎవరు మనకి పోరాటం పెట్టేది ఎవరు అంటే మనం వాక్యం చూసుకున్నాం ప్రకటన గ్రంథం పన్నెండో అధ్యాయము ఏడవ వచనంలో అంతటా పరలోకమందు మందు యుద్ధము జరిగేను మికాయేలును అతని దూతలను ఆ ఘట సర్పముతో యుద్ధము చేయవలనని ఉండగా ఆ ఘట సర్పము దాని దూతలను యుద్ధము చేసిరి కానీ గెలవలేకపోయేది కనుక పరలోకమందు వారికి ఒక స్థలం లేకపోయేను సర్వలోకమును మోసపుచ్చుచు అపవాదనీయు సాతాననీయు పేరు గల ఆ మహా ఘట సర్పము అది భూమి మీద పడదోయబడింది దాని దూతలు దానితో కూడా పడదోయబడి అయితే పర్లోకంలో గొప్ప యుద్ధము జరిగింది అక్కడ మికాయలు దూత మికాయలను అతని దూతలను ఆదిశ ఘటా సర్పంతో యుద్ధము చేసిండు యుద్ధము చేయవలనుండగా ఆ ఘటా సర్పం దాని చూసి దాని దూతలను యుద్ధం చేసేది ఘటా సర్పము దాని దూతలు యుద్ధం చేసిండ్రు కానీ దేవుని ఎదుట వాడు నిలబడలేక ఓడిపోయింది అయితే దేవుడు వాడిని అక్కడి నుంచి వాళ్ళకు పరలోకంలో ఉండడానికి వాళ్ళకు స్థలం లేకపోయింది దేవుడు వాళ్ళని కిందకి నెట్టేసిండి వాడిని పడదోషుణ్ణి దేవుడు సర్వలోకమును మోసపుట్చు అపవాదనియు సాధననియు పేరుగల ఆది ఆ ఘటా సర్పము పడద్రోయబడను అది భూమి మీద పడద్రోయబడను అది భూమి మీద పడద్రోయింది కాబోయే పడదోషుణ్ణి దేవుడు దాన్ని ఇంకా కింద అంటున్నాడు దాని దూతలు కూడా పడద్రోయబడి మరియు ఒక గొప్ప స్వరముతో గొప్ప స్వరము పరలోక మందు ఇలాగూ చెప్పుట వెంటిని రాత్రి మన దేవుని ఎదుట మన సహోదరుల మీద నేరము మోపువాడైన అపవాది పడద్రోయబడి ఉన్నాడు కనుక ఇప్పుడు రక్షణయు శక్తియు రాజ్యమును మన దేవుని ఇప్పుడు అధికారము ఆయన కిరిస్తుదాయను ఇక్కడ వాడు ఆ ఘట సర్పము ఎప్పుడు వాడు పనే ఎప్పుడు ఒకరి మీద నిందలు మోపటమే వాడి పని రాత్రి మగళ్ళు దేవుని ఎదుట తన సగోదరుల మీద నేరము మోపుట నేరము మోపుడైన అపవాది పడద్రోయబడి ఉన్నాడు కనుక ఇప్పుడు శక్తి రాజ్యము మన దేవుని వాయను అధికారము క్రీస్తు దాయను అధికారము యశ ప్రభు శతికి అధికారం వచ్చింది సాతాను వాని దూతలు పడద్రోయబడి ఎప్పుడు దేవుని బిడ్డల మీద నిందలు మోపుతూ వాడు ఆ అపవాది సైతాను భూమి మీదకి పడద్రోయబడి వాడు దూతలు కూడా పడద్రోయబడి వారు గొర్రెపిల్ల రక్తమును బట్టియో తామిచ్చిన సాక్ష్యమును బట్టి వారిని జయించి ఉన్నారు కానీ మరణము వరకు తమ ప్రాణములను ప్రేమించిన వారు కారు ఎందుకంటే గొర్రెపిల్ల రక్తమును బట్టి యేసుప్రభు ఆయన రక్తం కార్చి మనల్ని విమోచించుంది కాబట్టి వాళ్ళు సాక్ష్యమును బట్టి వారిని జయించి ఉన్నారు తాతానుని ఆయన రక్తం ద్వారా దేవుడు సైతానుని దేవుడు ఓడించి కాబట్టి రాజ్యము బలము అధికారము అంతా క్రీస్తుదాయను అయితే మరణము వరకు కూడా ఆయన శిష్యులు తమ ప్రాణములను ప్రేమించిన వారు కారు అందుచేత పరలోక నివాసులారా ఉత్సాహించుడి భూమి సముద్రమా మీకు శ్రమ అపో తనకు సమయం కొంచెమే అని తెలుసుకొని బహు క్రోధం కలవాడై మీ యుద్ధకు దిగి వచ్చి ఉన్నాడని చెప్పాను అయితే ఇక్కడ అంటున్నాడు అందుచేత పరలోకమా పరలోక నివాసులారా మీకు ఉత్సహించుడి పరలోకంలో సంతోషం కలిగింది భూమి మీద దుఃఖము బాధ వచ్చింది ఎందుకంటే వాడు భూమి మీద పడద్రోయబడి వాడు బహు క్రోధం కలవాడై ఇక్కడంటున్నాడు భూమి సముద్రమా మీకు శ్రమ అపోవాది తనకు సమయము కొంచెమే అని తెలుసుకొని బగు కలవాడే కలవవాడై మీ వద్దకు దిగి వచ్చి ఉన్నాడని చెప్పాను ఇప్పుడు సైతాను పరలోకం నుంచి పడద్రోయిండు పడద్రోయబడి కాబట్టి వాడు భూమి మీనికి వచ్చిండు భూమి మీనకు వచ్చిండు ఆయన బిడలతో యుద్ధము చేస్తా ఉన్నాడు కాబట్టి భూమి సముద్రమా మీకు శ్రమ వాడు సమయం కొంచెమే ఉందని తెలుసుకొని బగు కలవాడే వాడు చాలా కోపంగా ఉన్నాడు ఎందుకంటే ప్రధానమైన దూతగా దేవుడు వాడిని ఏర్పరిచిండు అయితే వాడు గర్వించి గర్వించిండు కాబట్టి దేవునికి వ్యతిరేకంగా ఉన్నాడు కాబట్టి దేవుడు వాడిని కిందకి పడద్రోషిండు వాడు దూతలు కూడా పడద్రోషిండు వీనికి చాలా కోపము క్రోధము గలవాడై భూమి మీద బహు క్రోధం మీ వద్దకు దిగి వచ్చి ఉన్నాడు అని చెప్పింది వాడు చాలా కోపంతో ఎక్కడికి వచ్చిండే భూమి మీదికి ఉన్నాడు తిగి వచ్చి ఉన్నాడని చెప్పాను ఇంకా అదే వచనంలో పదిహేడల వచనం లాంటాడు అందుచేత ఆ ఘట సర్పము ఆగ్రహం తెచ్చుకొని దేవుని ఆజ్ఞలను కైకొనుచు ఏసును గురించి సాక్ష్య మెచ్చుచు ఉన్న వారైనా ఆమె సంతానములో శేషించిన వారితో యుద్ధం చేటకై బయలుదేరి సముద్ర తీరమున నిలిచను ఆ ఘట సర్పము ఆగ్రహం తెచ్చుకొని దేవుని ఆజ్ఞలు ఎవరైతే కై ఏసుని గురించి సాక్ష్యం ఎవరిస్తున్నారో వాళ్ళతో యుద్ధం చేయటానికి వాడు బయలుదేరి సముద్ర తీరమున నిలిచిండట అందుకే భూమి మీద నర్ల కాలము యుద్ధ కాలము కాద ఎప్పుడు శ్రమలు ఎప్పుడు యుద్ధాలు ఎప్పుడు శ్రమలే నర్ల ఆయుష్కాలమంతా ప్రతి యుద్ధమే అందుకే అపోస్తులు కావిద మహారాజు కీర్తనలు నూట దేవుడు నాకు యుద్ధమును నేర్పువాడై ఉంటాడు అంటాడు ఈ కళలు నూట నలభై నాలుగులో నాకు ఆశ్రయదు దుర్గమగు ఒకట అధ్యాయము నాకు ఆశ్రయ దుర్గమగు యహోవా సన్నుదింపబడును ఆయన నా చేతులకు యుద్ధమును నా వేళ్లకు పోరాటమును నేర్పువాడై ఉన్నాడు అయితే దేవుడు భూమి మీద వాడు పడద్రోయుండగా పడద్రోయబడి ఉన్నాడు కాబట్టి దేవుడు అంటున్నాడు ఆయన మనకి ఉన్నాడంట ఆశ్రయ దుర్గమగ్గా ఉన్నాడంట నాకు ఆశ్రయ దుర్గమగ యహోవా సన్నిధింపబడున దేవుడు మనకు ఆశ్రయంగా ఉన్నాడు ఆయన నామంను మనము స్థుతిస్తే మనకు యేసు ప్రభు ఆశ్రయంగా ఉంటాడు ఆయన మనకు చేతులకు యుద్ధమును నా పోరాటమును నేర్పు అడై మన చేతులకు దేవుడు యుద్ధం నేర్పిస్తున్నాడు మన వేళ్లకు పోరాటము నేర్పి నేర్పువాడై ఉన్నాడు దేవుడు మనకు తాతను మన మేనకు యుద్ధం వచ్చినా వాన్ని ఎదుర్కోటానికి దేవుడు మనకు పోరాడే శక్తిని ఇచ్చి ఉన్నాడు మనకి నేర్పి ఉన్నాడు అంటున్నాడు ఆయన నాకు కృపానిధి నా కోట నా దుర్గము నన్ను తప్పించువాడు నా కేడము నేను ఆశ్రయించువాడు దేవుడు మనకు కృపానిధి ఆయన మనకు కోటగా ఉన్నాడు మన దుర్గంగా ఉన్నాడు నా కేడము నేను ఆశ్రయించేవాడు కాబట్టి దేవుడు మనకు యుద్ధము నేర్పి నేర్పి ఉన్నాడు అయితే ఇక్కడ అక్కడ ఆ రోజుల్లో శత్రువుల మీద యుద్ధము చేసేవాళ్ళు మనుషులతో యుద్ధం చేసేవాళ్ళు సాతానుతో మనము యుద్ధానికి పిలువబడినము రెండో కొరంది పత్రిక రెండో కొరంది పదో అధ్యాయము రెండో వచనంలో శరీర ప్రకారము నడుచుకొని వారమని మమ్మ మమ్మను గురించి కొందరు అనుకొని చిన్నారు కారా అటు వారి ఎడలా నేను తెగించి కాఠిన్యము చూపవాలని తలంచుకొని మొదటి రెండో కొరింది పదే అదే మూడో వచనంలో మేము శరీరదారులమై నడుచుకొని శరీర ప్రకారముగా యుద్ధము చేయము మా మేము మా యుద్ధోపకరణములు శరీర సంబంధమైనవి కావు కానీ దేవుని ఎదుట దుర్గములను పడద్రోయ జాలినంత బలం ఉన్నవి అయితే దేవుడు మనకు యుద్ధం నేర్పిస్తున్నాడు మా శరీర మేము యుద్ధము మా యుద్ధది మేము శరీరకంగా పోరాడినా కూడా మేము శరీరదారులమై నడుచుకున్నా కూడా శరీర ప్రకారంగా మేము యుద్ధము చేయము అంటున్నాడు మా యుద్ధ మేము శరీరదారులమై నడుచుకొని చున్నాను శరీర ప్రకారంగా యుద్ధము చేయము మా యుద్ధ ఉపకరణములు శరీర సంబంధమైనవి కావు అంటున్నాడు కానీ దేవుని ఎదుట దుర్గములను పడద్రోహజాలినంత బలం గలవై ఉన్నది ఎందుకు దేవుని ఎదుట దుర్గములను పడజాల పడద్రోహజాలినంత బలముగా ఉందంట ఎందుకంటే ఏసు ప్రభు అంటాడు పత్రికలో మీలో ఉన్నవాడు లోకంలో ఉన్నవాడి కంటే గొప్పవాడు అంటాడు మా మన యుద్ధ ఉపకరణములు శరీర సంబంధమైనవి కావట దేవ మనము శరీర ప్రకారంగా మేము శరీర ప్రకారంగా నడుచుకున్నాడు మేము శరీర ప్రకారంగా మేము యుద్ధము చేయము మా యుద్ధ ఉపకరణములు శరీర సంబంధమైనవి కావు దేవుని ఎదుట దుర్గములు యొక్క గోడలను కూల్చగల బలము దేవుడు మాకు ఇచ్చింది అంటాడు యాకూపు రాసిన నాలుగో ధ్యాయము ఏడో వర్షణం దేవునికి లోబడి ఉండు అపవాదిని ఎదురించిడి అప్పుడు వాడు మీ దేవునికి మనం లోబడి ఉండు అపవాదిని ఎదురించిడి వాడు మీ మనం దేవునికి లోబడి ఉంటే మనం ఎప్పుడైతే దేవునికి లోబడి ఆయన ఆజ్ఞలను అనుసరించి నడుస్తుంటామో అప్పుడు సాతాను భయపడతాడంట దేవునికి లోబడి ఉండు అపవాదిని ఎదురించిడి అప్పుడు వాడు మీ యద్దు నుండి పారిపోతాడు దేవుడు మన యొద్దు నుంచి కూడా పారిపోతాడని భాగ్యం ద్వారా మనము చూస్తున్నాం అయితే ఇక్కడ మన యుద్ధం ఎట్లా ఉందంటే మేము విత్కరములను రెండు కొరింది పదే అధ్యాయము ఐదో వచనంలో మేము విత్కరములను దేవుని గురించి అడ్డగించు దేవుని గురించిన జ్ఞానమును అడ్డగించు ప్రతి ఆటంకమును పడద్రోసి ప్రతి ఆలోచన ప్రతి ఆలోచనను క్రీస్తుకు లోబడినట్లు చెరపట్టి మీరు సంపూర్ణ విధేయతను కనపరిచినప్పుడు సమస్తమైన విధేయత ప్రతిదండన చేయ సిద్ధపడి ఉన్నాం ప్రీళ్ళ యుద్ధం ఎట్లా ఉందంట ప్రతి మనిషిని యొక్క ఆలోచన కూడా దేవునికి లోబడేటట్టుగా చేయటమే ఈ యుద్ధం అదే మా ఉద్యోపకరణంలో శరీర సంబంధమైనవి కావు అవి దేవుని ఎదుట దుర్గములను పడదో పడద్రోయ గల అంత గలవై ఉందంట అంత బలమైన యుద్ధ ఉపకరణములు దేవుడు మనకు ఇచ్చిండు ఆయన పరిశుద్ధ మనకు ఇచ్చిండు మొదటి యోహాన్ పత్రిక నాలుగో ధ్యాయం నాలుగో వర్షం లా అంటడు లోకంలో ఉన్నవానికంటే నీలో ఉన్నవాడు గొప్పవాడు అంట మొదటి యోహాను నాలుగు నాలుగులో చిన్నపిల్లలారా మీరు దేవుని సంబంధులు మీలో ఉన్నవాడు లోకంలో ఉన్నవాని కంటే గొప్పవాడు కనుక మీరు వారిని జయించి ఉన్నారు చిన్నపిల్లలారా అనని అంటున్నాడు మీరు మీరు దేవుని సంబంధులు మీరు దేవుని సంబంధులు మీలో ఉన్నవాడు లోకంలో ఉన్నవాని కంటే గొప్పవాడు కనుక వారిని జయించి ఉన్నారు మనలో ఉన్నవాడు లోకంలో ఉన్నవాని కంటే కూడా గొప్పవాడు కాబట్టి మీరు వారిని జయించి ఉన్నారు ఆ దేవుని ఏసు రక్తం మనకు ఉంది కాబట్టి ఏసునామం మనకు ఉంది కాబట్టి ఆ నామం ఎత్తి మనము ప్రార్థన చేస్తున్నాం అన్ని నామంల కన్నా పైనామం ఉన్నతమైన నామం శ్రేష్టమైన నామం పాపముల నుంచి పాపముల నుంచి విడిపించిన నామం గొప్ప నామం ఏసునామం కాబట్టి ఆ నామంలో ఆయన మనలో ఉన్నాడు కాబట్టి లోకంలో ఉన్నవాడి కంటే కూడా మనలో ఉన్నవాడు గొప్పవాడు కాబట్టి సాతాను ఏసునామం అంటే గజ వణుకుతాడు ఎందుకంటే ఏసు ప్రభు కల్వరి శిలువలో వాడు తలను చితుకదొక్కిండు వాడి మీద మనకు దేవుడు విజయం ఇచ్చిండు అయితే మనము మనం ఏసునామంలో పో సాయితాను అపవాదిని ఎదురించి వాడు మీ నుండి పారిపోవును దేవునికి మనం లోబడి ఉండి అపవాదిని ఎదిరిస్తే వాడు మన యుద్ధ నుంచి పారిపోతాడు మన యుద్ధ నుంచే పారిపోతాడు ఇంకా ఇతరుల నుంచి కూడా ఎవరికి సాయితానుందో వాళ్ళ దగ్గర నుంచి కూడా వాడు సాతాను పారిపోతాడు అయితే యోగు గ్రంథంలో చూస్తున్నాం ఐదు ఆరుల అందుకే అపవాదిని ఎదురించి వాడు మీ అద్దు నుండి పారిపోతాడు అయితే ఎంతమంది మనము చాలా మందికి ఆ యుద్ధం రాదు శ్రమలు రాగానే త్రొట్టిల్లుతా ఉంటారు ఏదన్నా చిన్న కష్టం రాగానే వాళ్ళు త్రొట్టిల్లుతా ఉంటారు భయపడతా ఉంటారు యుద్ధం చేయటానికి వాళ్ళు దేవుళ్ళు ప్రార్థనలో పోరాడటానికి వాళ్ళు వాళ్ళు పోరాడలేరు అయితే ఇక్కడ సోదరులు మనకు వస్తున్నాయి యోగు గ్రంథంలో ఐదో అధ్యాయంలో అంటాడు వచనంలో శ్రమ ధూళిల నుండి పుట్టదు బాధ భూమిల నుండి మలవదు నిప్పురవ్వలు పైకి ఎగురినట్లు నరులు శ్రమ అనుభవంలోకే పుట్టుచున్నారు అయితే నేను దేవుణ్ణి ఆశ్రయించిన శ్రమ అంట ధూళిల నుండి పుట్టదంట బాధ భూమిల నుండి మొలవుదు మనుషులు నిపురవ్వుల పైకి ఎదురున్నట్లు నరులు శ్రమనుభవంకే పుట్టుచున్నారు అయితే నేను దేవుణ్ణి ఆశ్రయించడం ఒక శ్రమ ఒక శోధన మనకు వస్తుందంటే అది మన మంచికే మన మేలుకే ఒకప్పుడు నాకు శ్రమ బాధ వస్తే నేను చాలా తయారు ఒక శ్రమ ఒక బాధ తప్పిపోయిందనుకుంటే మళ్ళీ ఇంకొక బాధ వస్తుందని దేవుడు నాకు తెలియజేసిండు మీరు శ్రమ రావటము మన మేలుకే శోధన రావటము మన మేలుకే శ్రమ శోధన ఎప్పుడైతే నీకు ఒక కష్టము నీ నీకు ఉంటే నువ్వెంటనే దేవుని సన్నిధిలో మొర దేవునికి దగ్గరగా వెళ్తావు నీకు శ్రమ కష్టం రాకపోతే నువ్వు ఎక్కడోడి అక్కడే ఉంటావు నువ్వు దేవునికి ఇంకా దగ్గర కాలేదు ఎప్పుడు కష్టం శ్రమ అప్పుడు నువ్వు ఆసక్తితో దేవుని సన్నిధిలో కడిపెడతావు దేవుని కొరకు నువ్వు ఆసక్తి ప్రార్థన చేస్తావు ఇంకా ఆయన హృదయ యేసు ప్రభు హృదయంను నువ్వు ఇంకా తెలుసుకుంటావు ఇంకా దేవునికి మనము దగ్గరగా పోతాం అందుకే ఏసు ప్రభు మనం యుద్ధ రంగంలో కాబట్టి మొదటి చిన్న చిన్న సమస్యలు దేవుడు మనకు తీసుకొస్తాడు ఈ సమస్యల నుంచి వీళ్ళు విజయం పొందినాక మరి యొక్క శ్రమ అయితే ఏ శ్రమంలో కూడా దేవుడు మనలో విడిచిపెట్టే దేవుడు కాదంట ఎంత శ్రమ వచ్చినా కూడా యోష్వత అంటాడు నిన్ను విడువను నిన్ను ఎడబాయను మోసకు తోడై ఉన్నట్లు నేను నీకు తోడై ఉందని ఎన్ని కష్టాలు వచ్చినా ఎన్ని బాధలు వచ్చినా మరణ మరణముకు దగ్గరగా వెళ్ళినా కూడా దేవుడు మరణానికి మనల్ని అప్పజప్పడు అయితే ఈ శోధన వల్ల మనము దేవునికి దగ్గరగా అవుతుండం ఆ శ్రమ కష్టం రాకపోతే మనము ప్రార్థన దేవుని సన్నిధిలో మనము గడపలేం దేవునికి దగ్గరగా కాలేం ఇలా ఒక్కొక్క చిన్న చిన్న సమస్యలు మనము జయించుకుంటూ జయించుకుంటూ జయించుకుంటూ మనము ఒక్కొక్క మెట్టు ఒక్కొక్క మెట్టు మనం ఎదిగితేనే మనము ఆ పనిలోక పట్టణంకు మనము మనకు శాతంతో యుద్ధము ఉందంట ఘట సర్పము ఆ దాన్ని అది పరిశుద్ధులతో యుద్ధము చేస్తుండడాన్ని మనము వాక్యంలో చూస్తాం దాంతో మనకి యుద్ధం ఉంది కాబట్టి మనకు శ్రమలు వచ్చినాయి అని కష్టాలు వచ్చింది ఈ బాధ వచ్చింది దాంట్లో ఆగిపోకూడదంట దేవుని వైపు చూడాలంటే యోగ అంటున్నాడు శ్రమ ధూళిల నుండి పుట్టదు బాధ భూమిల నుంచి మలవదును నిప్పు రవ్వల పైకి ఎగురునట్లు నా నను పుట్టుచున్నారు అయితే నేను దేవుని ఆశ్రయించుదును దేవునికే నా వ్యాజ్యమును అప్పగించుదును ఆయన పరిశోధింపజాలని మహాకార్యములను లెక్కలేనన్ని అద్భుత క్రియలను చేయువాడు ఇక్కడ యోగ అంటే యోగ కూడా శ్రమ వచ్చింది ఆయన శ్రమ కూసలేదు ఇక్కడ ఇక్కడ ఆయన ఏమంటుండే నేను దేవుని ఆశ్రయించేదను దేవునికే నా వ్యాజ్యమును అప్పగిస్తాను అప్పుడు దేవుడు పరిశోధింపజాలని మహాకావ్యములను లెక్కలేనని అర్పుత చేయువాడు దేవుడు నేను దేవుణ్ణి ఆశ్రయిస్తాను ఆయన పరిశోధింపజాలని మహాకార్య నా బ్యాజ్యమును దేవునికి అప్పగించేదును నేను దేవుణ్ణి ఆశ్రయించుదును అంటాడు ఆయన పరిశోధింపజాలని మహాకార్యములను లెక్కలేని అద్భుత క్రియలను చేయువాడు ఆయన భూమి మీద వర్షము కురిపించేవాడు పొలముల మీద నీళ్లు ప్రవహింపజేయువాడు ఇట్లు ఆయన దీనులను ఉన్నత స్థలములో ఉంచును దుఃఖపడి వారిని లేవనెత్తును ఆయన దీనులను ఉన్నత స్థలంలో ఉంచుతాడంట శ్రమ వచ్చింది బాధ మనము ఆ శ్రమం చూసి మన విశ్వాస జీవితంలో ఆగిపోకూడదు నిందలు వచ్చిన శ్రమలు వచ్చినా అది దేవుని మహిమార్గము దేవునికి మనం దగ్గర చేయడానికే దేవుడు మనకు ఒక పరీక్ష మన జీవితంలోకి దేవుడు మనకు అనుమతిస్తున్నాడు అట్లా ఆయన్ని మనం ఆశ్రయించినప్పుడు దేవుడు మనకు పరిశోధింపజాలని మహాకార్యములను లెక్కలేని అద్భుత క్రియలు కూడా దేవుడు మనకు చేయగల దేవుడే ఉన్నాడు అయితే ఇంకా ఇర్మియా గ్రంథం ఇర్మియా గ్రంథం తొమ్మిదో అధ్యాయము పదిహేడో వచనం లాంటడు సైన్యములకు అధిపత్యము యహోవా ఇలాగ సెలవు ఆలకించుడి రోదనము స్త్రీలను కనుకొనుడి వారిని పిలవనంపుడి స్త్రీలను కనుకొనుడి వాళ్ళని మన కర్ణులు కన్నీళ్లు విడిచినట్లుగాను మన కణరెప్పలు నీళ్లు వలికినట్లుగాను వారు త్వరపడి మనకు రోదన ధ్వని చేయవలను ఇక్కడ నన్ను సైన్యములకు అధిపత్య ఓ ఐలాగ ఆలకించండి రోదనం చేయ స్త్రీలను కనుగొనమంటున్నాడు వారిని పిలువనంపుడి తెలివి స్త్రీలను కనుగొనిడి వారిని పిలవనంపుడి రోదనము చేసే దేవుడికి కావాలంట ఇంకా తెలివి స్త్రీలను పిలువనంపుడి మన కన్ మన కన్నులు కన్నీళ్లు విడిచినట్లుగాను మన కనురెప్పల నుండి నీళ్లు ఒలుకునట్లుగాను వారు త్వరపడి మనకు రోజున ధ్వని చేయాలను ఇక్కడ కన్నీటి ప్రార్థన చేసే స్త్రీలు కావాలని దేవుడు కోరుకుంటున్నాడు జ్ఞానం స్త్రీలు కావాలని దేవుడు కోరుకుంటున్నాడు ఎందుకంటే జ్ఞానం స్త్రీ తన ఇల్లు కట్టుకుంటుందంట మూడు రాళ్ళు తన చేతులతో ఊడ పెరుక్కుంటుందని మనము చూస్తున్నాం ఇక్కడ కన్ని మన కుటుంబం గురించి మనము అంగలార్చేవారుగా ప్రార్థన రోధించి ప్రార్థన చేయవారుగా దేవుడు మనము ఉండాలని కోరుకుంటున్నాడు ఇరవైలో స్త్రీలారా యో మాట వినుడి మీరు చెవి ఆయన నోటి మాటలను ఆలకించుడి మీ కుమార్తెలకు రోదనము చేయ నేర్పుడి ఒకరికొకరు అంగలార్పు విద్య నేర్పుడి స్త్రీలారా మీరు ఎవోవ మాట వినుడి మీరు చెవి యొగి ఆయన నోటి మాటలను ఆలకించుడి మీ కుమార్తెలకు రోదన ధ్వని నేర్పుడి శ్రీలారా మీ దేవుని మాట వినండి ఆయన ఆజ్ఞలకు లోబడి ఉండండి అంటున్నాడు మీ కుమార్తెలకు రోదనం చేయటం నేర్పించిడి ఒకరి కొరకు విద్య నేర్పుడి వీధులలో పసిపిల్లలు లేకుండాను రాజమార్గంలో యవనలు లేకుండాను వారిని నాశనం చేయటకై మరణము మన కిటికీలను ఎక్కుచున్నది మన నగరులలో ప్రవేశించున్నది వీధులలో పసిపిల్లలు లేకుండా రాజమార్గములలో యవనులు లేకుండా వారిని నాశనం చేయటకు మరణము మన కిటికీలను ఎక్కుచిందంట మన నగరులలో ప్రవేశిస్తుంది ఎందుకంటే మొదటి పేతరు రాసిన పత్రికలు అంటాడు ఈ సాతాను గద్దించే సింహం వల్లే ఎవరిని మింగుదున వెతుకుచు ఉన్న వెతుకుచూ తిరుగుతున్నాడు కాబట్టి మీరు మెలుకు కలిగి ప్రార్థించే వారిగా ఉండాలి మీరు మెలకు కలిగి ప్రార్థన జీవితం కలిగి ఉండమంటాడు ఎడదగక ప్రార్థన చేయమంటాడు కుటుంబాల గురించి యేసు ప్రభు కూడా నా మీ కాదు మీ కొరకు మీ పిల్లల గురించి ఏడమంటాడు ఇక్కడ కూడా అదే స్త్రీలకు చెప్తున్నాడు మీరు మీ పిల్లలకు అంగళార్పు విద్య ప్రార్థన నేర్పి మీ పిల్లలకి ఎక్కడికి స్కూల్కి పోయినా మీ పిల్లలకు అంగళార్పు విద్య నేర్పుడి వీధులలో ఒకరికొకరు అంగళార్పు విద్య నేర్పుడి వీధులలో పసిపిల్లలు లేకుండాను రాజమార్గంలో యవనులు లేకుండాను వారిని నాశనం చేయటకై మరణము వారి కిటికీలను కాబట్టి మరణం అంట తాతను వాళ్ళని మింగటానికి వెతుకుచూ తిరుగుతున్నాడు పసిపిల్లల్ని యవనస్తుల్ని ఎవరిని చూస్తే ఎక్కడ చూస్తే అక్కడ వాళ్ళను పట్టేస్తుంది ఇది మనకు యుద్ధమే కాబట్టి మనము ప్రార్థనలో మెలకు కలిగి ఉండాలా యోగు కూడా ఆయన కుమారులు కుమార్తెలు ఎక్కడ తప్పిపోతారని వేకు అరుణోదయం లేచి యోగు ప్రార్థన చేసేవాడు దహన బలు అర్పించేవాళ్ళు ఆయన కుమారులు ఎప్పుడు తప్పిపోతారు ఒక్కొక్క నిమిత్తము దేవుడు ఆ యోగు పిల్లల గురించి ఆ దహన బలు కుటుంబం చుట్టూ యోగు కంచె వేసుకున్నాడు ప్రార్థనతో ప్రార్థన చేసి కంచ ప్రార్థన కంచా వేసుకున్నాడు ప్రభా నా పిల్లలు వాళ్ళు ఒకవేళ నీకు విరోధంగా ఏమన్నా తప్పులు చేసిండా ఏమో అని చెప్పి అరుణోదయం లేచి ఒక్కొక్కరి నిమిత్తం కూడా యోగు దహన అర్పించిండు ఒక్కొక్కరిని కూడా దేవునికి సమర్పించిండు వాళ్ళ పిల్లలకి ప్రార్థన నేర్పించిండు ఇక్కడ కూడా చూస్తున్నాము పిల్లలకు అంగళార్పు విద్య నేర్పమంటుండే ఎందుకంటే సాతాను భూమి మీద పడత్రోయబడిండు కాబట్టి వాడు గర్జించే సింహం వలె తిరుగుతున్నాడు కాబట్టి మనము మెలకు గడిగి ప్రార్థనలో మనము ఉండాలి అయితే ఇక్కడ వాక్యము పన్నెండు విలాప వాక్యము రెండో అధ్యాయము విలాప వాక్యము రెండో అధ్యాయము పద్దెనిమిదో వచనంలో తివలు కుమారి ప్రాకారమా నది ప్రవాహము వలె దివారాత్రము కన్నీరు పారనిమ్ము విరామము కలగనీయకము నీ కంటి పాపను విశ్రమింపనీయకము నీవు లేచి మొదటి జామున మొరపెట్టుము నీళ్లు కుమ్మరించినట్లు ప్రభు సన్నిధిని నీ హృదయమును కుమ్మరించుము ఇక్కడ అంటున్నాడు కుమారి ప్రాకారమా నదీ ప్రవాహము వలె దివారాత్రము కన్నీరు పారనిమ్ము విరామము కలగనీయకము నీ కంటి విశ్రమ నింపముకు నీవు లేచి రెయ్యి మొదటి చావున నీ పసిపిల్లల ప్రాణం కొరకు నువ్వు లేచి రెయ్యి మొదటి చావున నువ్వు ప్రార్థన నీళ్లు కుమ్మరించినట్లు ప్రభు సన్నిధిలో నీ హృదయము కుమ్మరించము నీ పసిపిల్లల ప్రాణం కొరకు నీ చేతులు ఆయన తట్టు ఎత్తుమంటాడు నీ పసిపిల్లల ప్రాణం కొరకు నీ చేతులను ఆయన తట్టు ఎత్తుము ప్రతి విధముగాను ప్రతి వారు మూర్చిల్లుచున్నారు ఇక్కడ పసిపిల్లల ప్రాణం కొరకు మనము దేవుని సన్నిధిలో ఆయన తట్టు మనము చేతులను ఎత్తి ఎత్తి చేతులు మనము ప్రార్థన చేయాల రెయ్యి మొదటి జామున ప్రార్థన చేయాలా నీళ్లు ఆయన సన్నిధిలో మన హృదయమును కుమ్మరించాలా మన కుటుంబాల చుట్టూ ప్రార్థనతో మనము ప్రాకారము మనము కట్టుకోవాల కంచ వేసుకోవాలా ప్రభా కుటుంబం చుట్టూ కంచె వే మనం దేవునికి మనల్ని మనము మన కుటుంబాలను మనము అర్పించుకోవాలి ఇక్కడ ప్రకటన గ్రంథము పదమూడో అధ్యాయము ఏడో వచనంలో మరియు పరిశుద్ధులతో యుద్ధము చేయను వారిని జయింపను దానికి అధికారం ఇవ్వబడను ప్రతి వంశము మీదను ప్రతి ప్రజా మీదనూ ఆయా భాషలో మాట్లాడి వారి మీదను ప్రతి జనము మీదనో అధికారము దానికి ఇవ్వబడేను భూమి భూనివాసులందరూ అనగా జగత్పురపతి మొదలుకొని వధింపబడి ఉన్న గుర్రపిల్ల యొక్క జీవగ్రంథమందు ఎవరు ప్రేరు రాయబడలేదో ఆ మృగమునకు నమస్కారము చేయదు ఎవడైనానో చెవిగలవాడైతే వినుగాక ఇక్కడ సాతను పరిశుద్ధత యుద్ధము చేస్తుందంట ఎవరైతే యశు గురించి సాక్ష్యము చెప్తారో వాళ్ళకు వాళ్ళతోటి యుద్ధము చేస్తుందంట ఇంకా పరిశుద్ధులతో యుద్ధము చేస్తుందంట ఇంకా ఆ ఎవరైతే ఎవరి పేరైతే జీవ గ్రంథంలో రాయబడి లేదో వాళ్ళు ఆ మృగానికి నమస్కారము చేస్తారని ఉంది కాబట్టి దానికి దేవుడు దేవుని దగ్గర నుంచి అది అధికారము పొందిందంట అదే ప్రకటన గ్రంథంలో ప్రకటన గ్రంథము పదిహేడో అధ్యాయము పద్నాలుగో అర్చనంలో వీరు గొర్రెపిల్లతో యుద్ధము చేతురు కానీ గొర్రెపిల్ల ప్రభువులకు ప్రభువును రాజులకు రాజునై ఉన్నందును తనతో కూడిన తనతో కూడా ఉండిన వారు పిలువబడిన వారై ఏర్పర్చబడిన వారై నమ్మకమైన వారై ఉన్నందునను ఆ రాజులను జయించును ఇక్కడ ఘట సర్పముతో ఘట ఉంది అది దేవునితో యుద్ధము చేస్తుంది వీరు గొర్రెపిల్లతో యుద్ధము చేతులు కానీ గొర్రెపిల్ల ప్రభువులకు ప్రభువును రాజులకు రాజునై ఉన్నందున తనతో కూడా ఉన్నిన వారు వారు వారు తనతో కూడా ఉండిన వారు పిలువబడిన వారును ఏర్పరచబడిన వారై నమ్మకమైన వారై ఉన్నందున ఆయన ఆ రాజులను జయించును ఇక్కడ యేసు ప్రభువుతో యేసు ప్రభువు యుద్ధం చేస్తున్నాడు ఆయనతో పాటు మనకు ఆయన ఏర్పరచుకున్న బిడ్డలకు కూడా ఇక్కడ యుద్ధం పరిశుద్ధులతో యుద్ధము చేస్తుంది సైతాను అయితే ఆయన ఏర్పరచుకున్న వాళ్ళు దేశ ప్రభుత్వం ఉన్న వాళ్ళు ఎవరంటే పిలువబడిన వారంట ఏర్పరచుకున్న వారంట నమ్మకమైన వారగా ఉన్నందున వారు ఆ సాతానును జయించిండు పరిశుద్ధులతో యుద్ధం చేస్తున్న ఘట సర్పము దాన్ని దేవుడు జయించిండు వాళ్ళు దాంతో ఎవరు యుద్ధం చేస్తారంటే నమ్మకంగా దేవు నమ్మకంగా ఉన్నవారు దేవుని చేత పిలువబడిన వాళ్ళు దేవుని చేత ఏర్పరచబడిన వారు దేవుని దగ్గర నమ్మకంగా ఉండవాలు ఆ ఘట సర్పములు జయిస్తారని ఇక్కడ రాయబడింది కాబట్టి మనము దేవుల్లో నమ్మకమైన వారుగా ఉండాలా పిలువబడిన వారుగా ఉండాలా ఏర్పరచబడిన వారుగా మనము ఉంటేనే మనము ఆ సాతాను ఆ యుద్ధంలో మనము విజయం పొందుతాం దేవుడు మనకు ప్రతిదినం పోరాటము నేర్పిస్తుంది ఎందుకంటే ఒక్క రోజు వాడితో మనము యుద్ధము వానితో మనకు యుద్ధం ఉంది కాబట్టి ఇక్కడి నుంచే మనకు దేవుడు మనకు ట్రైనింగ్ ఇస్తున్నాడు మనలో జీవితాల్లో వచ్చిన ఒక్కొక్క శ్రమం మీద మనము మొదట చిన్న చిన్న శ్రమలు మన జీవితంలో ప్రతి దినము శాతాన్ని ఏదో ఒక బాణం వేస్తూనే ఉంటాడు ఏదో ఒక మన వాడు ఏదో ఒక ప్రయోగం చేస్తూనే ఉంటాడు మనకి ఏదో ఒక శ్రమ తెచ్చి పెడతానే ఉంటాడు అయితే మనం వేసినాము దాన్ని మనము జయించుకుంటా జయించుకుంటా మనం ముందుకు వెళ్తున్నాం కాబట్టి ఒకరోజు ఆ సాతంతో మనకు యుద్ధం ఉంది కాబట్టి ఆ మనము పిలువబడిన వారంగా ఏర్పరచబడిన వారుగా నమ్మకమైన వారుగా ఉంటేనే ఆ యొక్క మనము జయించి జయము పొందగలిగిన వారమై ఉంటాము మొదటి పేతులు రాసిన పత్రిక ఎవడైనానూ అన్యాయంగా శ్రమ పొందొచ్చు దేవుని గురించి దేవుని గురించిన మనసాక్షి కలిగి దుఃఖమును సహించిన ఎడల అది హితమగును తప్పిదమునకై దెబ్బలు తిన్నప్పుడు మీరు సహించిన ఎడల మీకేమి ఫలము మేలు చేసి బాధపడినప్పుడు మీరు సహించిన ఎడల అది దేవునికి హితమగును అందుకు మీరు పిలువబడి తిరి అంటాడు అన్యాయముగా శ్రమ పొందుచ్చు దేవుని గురించిన మనసాక్షి కలిగి దుఃఖము సహించిన అది హితమగును మనం అన్యాయంగా అన్యాయంగా మనం మనమీన నిందలు మోపి అన్యాయంగా మన మనము శ్రమ పొందుతుంటే అది దేవునికి హితమగుతుంది అంట దేవుని గురించిన మనస్సాక్షిని మనసాక్షి కలిగి దుఃఖమును సహించిన ఎడల మనం దుఃఖమును సహించిన ఎడల అది హితమగును అంటాడు దెబ్ దెబ్బలు తినప్పుడు మీరు సహించిన ఎడలా మీకేమి ఘనము మనం తప్పు చేసినాం కాబట్టి మనకు శిక్ష వస్తే దాని ద్వారా మనకేమీ ఫలం లేదంట ఎప్పుడైతే మనం మేలు చేసి మనము అన్యాయంగా మన అన్యాయంగా అభాండంగా మనమే నిందలేసి మనం హింసించి మనం దెబ్బలు తింటున్నామో అప్పుడు మనకు అది దేవునికి హితం అవుతుందంట దేవునికి ఇష్టంగా ఉంటదంట అందుకు మీరు పిలువబడి క్రీస్తు కూడా మీ కొరకు బాధపడి మీరు తన అడుగుజాడల నడుచుకున్నట్లు మీకు మాదిరిగా ఉంచి పోయను క్రీస్తు కూడా మీ కొరకు మన కొరకు ఆయన కూడా బాధపడిండు మన కొరకు బాధపడి మీరు తన అడుగు జాల ఆయనలాగా మనం కూడా జీవించాలని ఏశప్రభుడు మనకు మాదిరిగా ఉంచిండు ఆయన ఏ పాపం లేదు ఆయన ఏ దోషం లేదు ఆయన ఏ అన్యాయము లేదు కానీ ఆయన ఏ పాపము చేయలేదు ఆయన నోటను ఏ కపటము కనబడలేదు ఆయన దూషింపబడి బదులు దూషింపలేదు ఆయన శ్రమ పెట్టబడి బెదిరింపక అన్యాయంగా తీర్పు తీర్చి దేవునికి తను తాను అప్పు యేసు ప్రభు ఆయనలో ఏ పాపం లేదంటే ఆయన నోట్లో ఏ కపటము కనబడలేదు ఆయన దూషింపబడి ఆయన తిరిగి ఆయన ఎవరు కూడా దూషి న్యాయముగా తీర్పు తీచే దేవునికే తన్ను అప్పగించుకున్నాడు ఏదైనా దేవుడు దేవునికే తన దేవునికే తను తాను అప్పగించుకున్నాడు ఎందుకంటే దేవుడు న్యాయం జరిగించే దేవుడు కాబట్టి ఆయనకే సమర్పించుకున్నాడు అలాగే మనము ఆయనలాగా మనం జీవించాలని దేవుడు మనకు మాదిరిగా మనకు ఆసుప్రభును మనకు మా ఏసు ప్రభు మనకు మాదిరిగా ఉన్నాడు ఆయనలో కూడా ఏ పాపం లేదు అలాగ మనము సహించటానికి దేవుళ్ళలో మనము నిలకడగా ఉండటానికి దేవుడు మనలో పిలిచిండట అందుకే మీరు పిలువబడితేరి మనము న్యాయంగా తీర్పు తీర్చి దేవునికి తన్ను తాను అప్పగించుకోలేను మనము పాపముల విషయమై చనిపోయి నీతి విషయమై జీవించినట్లు ఆయన తానే తన శరీర మందు మన పాపములను రాణి మీద మోసుకోలేను ఆయన పొందిన గాయముల చేత స్వతత్తో నందితిరి మీరు గొర్రెల వలె దారి తప్పిపోతిరి ఇక్కడ అంటాడు మనం అందరి పాపములు ఆయన మన పాపములు మాను మీద మోసుకొనేను ఆయన శరీరంలో నీతి మనము మనము పాపం చనిపోయి నీతి ఆయన మనం బ్రతకాలని మన కొరకు ఆయన చనిపోయిండి మన పాపమంతా ఆయనేసుకొని ఆయన యొక్క జీవాన్ని మనకు ఇచ్చిండు మనము మనము పొందవలసిన శిక్షను ఆయన తన మీద వేసుకొని మనల్ని ఏం చేసిండే స్వతంత్రులుగా చేసిండు జీవంలోకి మనల్ని నడిపించిండు ఆయన గాయల ద్వారా మన పాపంలో మాన మీద మోసాడు మన పాపంలన్నీ ఎస్ ప్రభు మన మన అపరాధంలో దేవుడు మనల్ని క్షమించిండు ఆయన ఓచుకున్నాడు మన పాపాలే ఆయన మోసిండు ఆయనలో ఏ పాపం లేదు అలాగే మనం కూడా ఆయనలాగా జీవించాలని దేవుడు మనకు మాదిరిగా ఉంచిండు. మన పాపములను మాను మీద మోసుకోలేను మాను మీద మోసుకోలేను ఆయన పొందిన గాయంలో చేత మీరు స్వస్థత పొంది తిరిగి దేవుని ఆ గాయంలో చేత మనకు స్వస్థత కలుగుతుంది రోమ రోమ అధ్యా రోములకు రాసిన పత్రిక ఎనిమిదో అధ్యాయము ఇరవై ఇరవై దేవుణ్ణి ప్రేమించు వారికి అనగా ఆయన సంకల్పము చెప్పున పిలువబడిన వారికి మేలు కలుగుటకై సమస్తము సమకూడి జరుగుతున్నవని వెలుగుదము ఇప్పుడు దేవుడు మనలో దేవుడు ఆయనకు ఆయన ఏ పాపం లేదు మనము ఆయన కొరకు జీవించాల ఆయనలాగా ఉండాలని దేవుడు మనల్ని పిలిచిందట పిలువబడిన వారు ఏర్పరచబడిన వారు నమ్మకమైన వారు అని మనము ఆది సర్పం ఘట సర్పతో యుద్ధం చేసేవాళ్ళు పిలువబడిన వారుగా ఉండాలా ఏర్పరచబడిన వారుగా ఉండాలా నమ్మకమైన వారుగా ఉండాల అయితే మనము ఎందుకు పిలువబడ్డాం అంటే ప్రభులాగా మనం జీవించాలని దేవుడు మనలో పిలుచుకున్నాడంట అయితే పిలుచుకున్న వాళ్ళని ఇక్కడ అంటున్నాడు ఆయన దేవుణ్ణి వారికి ఆయన సంకల్పము చొప్పున పిలువబడిన వారికి మేలు కలుగుటకై సమస్తము సమకూడి జరుగు చిన్నవడి ఎరుగుడుము ఎందుకనగా తన కుమారుడు అనేక సగోదులలో శ్రేష్ఠునగుడలో దేవుడు ఎవరిని ముందుగా ఎరిగానో వారు తన కుమారునితో స్వరూపము గలవారగుటకు వారిని ముందుగా నిర్ణయించను దేవుడు మనల్ని ఎందుకు ఎరిగిందంటే ఆయన స్వరూపము గలవారగుటకు ముందుగానే నిర్ణయించిండ ఎందుకనగా తన కుమారుడు అనేక సగుదులలో శ్రేష్ఠుడు అన్నట్లు దేవుడు ఎవరిని ముందుగా ఎరిగెనో వారు తన కుమారునితో కుమారునితో స్వరూపం గలవారగుటకు ముందుగా నిర్ణయించాను ఆయన స్వరూపము ఆయన స్వరూపంలోకి మనల్ని మార్చడానికే దేవుడు మనల్ని ఏర్పరచుకున్నాడు మనల్ని ఎరిగిండు కాబట్టి దేవుడు ఎవరిని ఎరిగనో దేవుడు ఎవరిని ముందు ఎరిగినో వారు తన కుమారుతో తన కుమారునితో స్వరూపం గలవారగటకు వారిని ముందుగా నిర్ణయించాను మరియు ఎవరిని ముందుగా నిర్ణయించానో వారిని పిలిచాను ఎవరిని పిలిచానో వారిని నీతి మంతులుగా ఎవరిని నీతి మంతులుగా వారిని మహిమపరిచాను ఇక్కడ దేవుడు తన తన స్వరూపంలోకి మార్చుకోవటానికి మనలో దేవుడు పిలిచిండు ఏర్పరచుకున్నాడు ఎరిగిండు ముందేమో ఆయనలాగా జీవించటానికి ఏ పాపము లేకుండా ఆయనలాగా జీవించడానికి మనల్ని పిలుచుకున్నాడు ఇక్కడేమో ఆయనలాగా ఆయన స్వరూపం నీయటానికి మనల్ని ఎరిగిండు ఆయన మహిమ నీయటానికి దేవుడు ఎరిగిండు మొదటి కొరింది మొదటి కొరింది మొదటి కొరింది ఒకటో అధ్యాయము ఇరవై వచనం ఇరవై వచనం లాంటడు సహోదరులారా మిమ్మల్ని పిలిచిన పిలుపున చూడుడి మీరు లోకరీతిని జ్ఞానులైనను గనులైనను గొప్ప వంశము వారైనను అనేకులు పిలువబడలేదు కానీ ఏ శరీరము దేవుని ఎదుట అతిశయింపకున్నట్లు జ్ఞానులను సిగ్గుపరుచుటకు లోకమందు బెరి దేవుడు ఏర్పరచుకొని ఉన్నాడు బలవంతుడైన బలవంతులైన వారిని సిగ్గుపరచుటకు లోకంలో బలహీనమైన వారిని దేవుడు ఏర్పరచుకొని ఉన్నాడు ఇక్కడ సబోదులారా మిమ్మను పిలిచిన పిలుపును చూడిది మనల్ని దేవుడు ఎలా పిలుస్తున్నాడో పిలుపును చూడిది మీలో లోక రీతిగా జ్ఞానులైనను గనులైనను గత వంశంపు వారైనను అనేకులు పిలువబడలేదు దేవుడు అనేకులను పిలువబడలేదు కానీ ఏ శరీరము దేవుని ఎదుట అధిశయంంపకుండినట్లు జ్ఞానులను సిగ్గుపరచుటకు లోకమందు వేరే వారిని దేవుడు ఏర్పరచుకొని ఉన్నాడు లోకంలో జ్ఞానులను సిగ్గుపరచడానికి దేవుడు వెర్రి వారిని ఏర్పరచుకున్నాడంట బలవంతులైన వారిని సిగ్గుపరచటకు లోకంలో బలహీనులైన వారిని దేవుడు ఏర్పరచుకున్నాడు ఎన్నికైన వారిని వ్యర్థం చేయటకు లోకంలో నీచులైన వారిని తునికరింపుబడిన వారిని ఎన్నికలేని వారిని దేవుడు ఏర్పరచుకొని ఉన్నాడు దేవుడు మనకెంత గొప్ప ధన్యత దేవుడు మనకు ఇచ్చింది గొప్ప ధనవంతులను గొప్ప జ్ఞానవంతులను గొప్ప జ్ఞానులను దేవుడు పిలవలేదు ఆయన లోకంలో ఉన్న జ్ఞానులను సిగ్గుపరచటకు దేవుడు వెర్రి వారిని ఏర్పరచుకున్నాడంట మతే స్వార్థ ఇరవై ఐదు మతే స్వార్థ ఇరవై అధ్యాయము పద్నాలుగో వచనంలో పరలోక రాజ్యము ఒక మనుషుడు దేశాంతరములకు ప్రయాణమై తన దోసులను పిలిచి తన ఆస్తిని వారికి అప్పగించినట్లుండను అతడు ఒకనికి ఐదు తలాంతులను ఒకనికి రెండు ఒకనికి ఒకటియువ సామర్థ్యం చొప్పున వానికి ఇచ్చి వెంటనే దేశాంతరము పోయాను ఇక్కడ పర్లోక్రాజ్యము ఎట్లా ఉంటుందంటే ఒక మనుషుడు దేశాంతరం పోతా వేరే దేశం వెళ్తా తన దాసులను పిలిచి తన ఆస్తిని వారికి అప్పగిస్తున్నాడు ఒకరికి ఐదు తలాంతులు ఇచ్చిండు ఒకరికి రెండు తలాంతులు ఇచ్చిండు ఒకరికి ఒకటి ఒకటియో ఎవని సామర్థ్యం చొప్పున వానికిచ్చి వెంటనే దేశాంతరము పోయను ఐదు తలాంతులు తీసుకొనిన వెళ్ళి వాటితో వ్యాపారం చేసి మరియు ఐదు తలాంతులను సంపాదించను అలాగనే రెండు తీసుకొనిన మరు రెండు సంపాదించాను అయితే ఒక తలాంతు తీసుకొనిన వాడు వెళ్ళి భూమిని తవ్వి తన యజమానిని సొమ్ము దాచిపెట్టాడు ఇక్కడ యజమానుడు దేశాంతరం పోత తన దాసులకు పిలిచి అందరికీ తలాంతులు ఇస్తున్నాడు ఒకరికి ఐదు ఇచ్చిండు ఒకరికి రెండు ఇచ్చిండు ఇంకొక ఆయనకి ఒకటిచ్చిండు ఐదు తలాంతులు తీసుకున్నాయన మరి ఒక ఐదు తలాంతులు సంపాదించిండు రెండు తలాంతులు తీసుకున్నాయన ఇంకా రెండు సంపాదించుకోండు ఒకటి తీసుకున్నాయన ఆయన ఏం చేసిండంటే దాచి పెట్టిండంట బహుకాలమైన తర్వాత తన దాసులో యజమానుడు వచ్చి వారి యొద్ లెక్క చూసుకొనను అప్పుడు ఐదు తలాంతులు తీసుకొని వాడు మరీ ఐదు తలాంతులు తెచ్చి అయ్యా నువ్వు నాకు ఐదు తలాంతులను అప్పగించిటివే అవి కాక మరీ ఐదు తలాంతులు సంపాదించను అని అతడు యజమానుడు బలా నమ్మకమైన మంచి దాసుడా నీవు కొంచెంలో నమ్మకంగా ఉంటివి నిన్ను అనేకమైన వాటి మీద నియమించేదను ఇక్కడ ఐదు తలాంతులు తీసుకున్న ఆయన వచ్చి చెప్తున్నాడు అయ్యా నువ్వు నాకు పోయేటప్పుడు ఐదు తలాంతులు ఇచ్చి వెళ్ళినవు కదా నేను దాంతో ఇంకా ఐదు తలాంతులు నేను సంపాదించుకున్నాను అంటే ఆయన అంటున్నావు మంచి దాసుడు ఉ నువ్వు కొంచెంలో నమ్మకంగా నిన్ను అనేకమైన వాటి మీద నియమించేదను నీ యజమానుని సంతోషంలో పాలు పొందమని అతనితో అలాగే రెండో తలాంతులు తీసుకున్న వాడు వచ్చి అయ్యా నీవు రెండు తలాంతులు అప్పగించి అని మరీ రెండు తలాంతులు సంపాదించానని చెప్పాను అతడు యజమానుడు బలా నమ్మకమైన మంచి దాసుడా నీవు కొంచెంలో నమ్మకంగా ఉంటివి నిన్ను అనేకమైన వాటి మీద నియమించేదను నీ యజమానిని సంతోషంలో పాలు రెండు తలాంతులు తీసుకున్నాయని కూడా వచ్చి దాంతో రెండు తలాంతులు సంపాదించుకున్నాడు అయితే యజమానుడు వచ్చి అడుగుతున్నాడు బలే నువ్వు మంచి పని చేశావు రెండు తలాంతుల్ని నిలిచిపోతే దాంతో ఇంకా రెండు సంపాదించుకున్నావు మంచి కొంచెంలో నీ కలిగిన కొంచెంలో నువ్వు నమ్మకంగా నిన్న నిన్ను అనేకమైన వాటి మీద నిన్ను అధికారిగా నియమిస్తాను అంటాడు ఇక్కడ ఒక తలాంత తీసుకున్న యజమానిని సంతోషంలో పాలు పొందమని చెప్తాడు అయితే ఒక తలాంతి తీసుకున్న వాడు వచ్చి నీవు విత్తని చోట కోయి వాడవును చల్లని చోట పంట కూర్చువాడవైనా కంటిన్యూడవని నేను ఎరుగుదును కనుక నేను భయపడి వెళ్ళి నీ తలాంతును భూమిలో దాచిపెట్టి ఇదిగో నీది నీవు తీసుకోమని చెప్పాను ఒక్క తలాంతి తెచ్చిన ఆయన దాచి పెట్టింది నువ్వు విత్తని చోట్ల పంట కూర్చుకొని వాడు అని నువ్వు విత్తని చోట కోయి వాడవోను చల్లని చోట పంట కూర్చుకొని వాడు కఠినమైన మనుషుడు అని నేను నేను పోయి దాచి పెట్టినాన ఇప్పుడు మళ్ళా కూడా ఈ వాక్యం ఉంద దేవుడు నాకు చాలా కాల నాకు దేవుడు బయలుపరిచింది ఒకరోజు ప్రశ్న వేసిండు ఐదు తలాంతులు ఇచ్చిన వాళ్ళు మరి ఐదు తలాంతులు పొందుకున్నారు రెండు తలాంతులు ఇచ్చిన వాళ్ళు ఇంకా రెండు తలాంతులు పొందుకున్నారు అయితే నువ్వు ఎన్ని తలాంతులు సంపాదించినవు నువ్వు ఎన్ని నా ఎన్ని తలాంతులు సంపాదించినవు ఆ అని దేవుడు ఒక ప్రశ్న నన్ను నాకు ఆ ప్రశ్న వేసినప్పుడు నాకు చాలా భయం అనిపించింది నేను అనుకుంటున్నా నేను చర్చికి పోతున్నా ప్రార్థన చేస్తున్నా వస్తున్నా నా ఇంటి వారికి ఏం కావాలో అన్ని చూసుకుంటున్నా ఇక నేను పర్లోకం పోతానని నేను మనసులో భ్రమ పడుతున్నా అయితే దేవుడి వాక్యము నువ్వు ఎవరికైనా సువార్త చెప్తున్నావా నీ తు దేవునికి ప్రార్థన చేసినప్పుడు దేవుడు నీకు ఎన్నో తలాంతులు పెడుతున్నాడు ఎన్నో కృపవరాలు దేవుడు నీకు ఇస్తున్నాడు నువ్వు అవి వాడుకుంటున్నావా మరి ఎన్ని తలాంతులు ఎంతమందికి నువ్వు స్వార్థ చెప్పగలుగుతున్నావు ఒక్కరికన్నా నువ్వు ఒక్క తలాంత్ నేను నీకిస్తే ఆ తలాంత్ నువ్వు ఇంకొక తలాంతా నువ్వు సంపాదించుకోగలుగుతున్నావా అని నన్ను ప్రశ్న వేసినప్పుడు నాకు చాలా భయం వేసింది నిజమే ప్రభా నేను చర్చికి వస్తున్నా నా పని నేను చేసుకుంటున్నా నేను ఎవరికి స్వార్థ ఎవరికి నేను అంతగా నేను చెప్పటం లేదు ప్రభా అప్పుటానికి దేవుడు నాకు ఆ దేవుడు నాతో మాట్లాడినప్పుడు నాకు చాలా భయం ఒక ఇక్కడ అంటున్నాడు ఇంకా కలిగిన వానికి అత తోమరి అయిన చెడ్డ దాసు నేను విత్తని చోట పోయి వాడను చల్లని చోట పంపూర్చుకోని వాడను నిన్ను వెలుగుదువా అట్లయితే నీవు నా సొమ్ము సగకారుల యొక్క ఉంచుకొని ఉంచవలసి ఉన్నది నేను వచ్చి వడ్డితో కూడా నా సొమ్ము తీసుకొని ఉందినే అని చెప్పి ఒక ఆ తలాంతును వాణి వాణి తీసుకొని ఉందినే అని చెప్పి ఆ తలాంతును వాని యొద్ధు నుండి తీసివేసి పది తలాంతులు గల వానికి ఇయుడి అలాగున కలిగిన ప్రతి వానికి ఇయ్యబడును అతనికి సమృద్ధి కలిగును లేని వాణి యొద్దు నుండి వానికి కలిగినదియు తీసివేయబడును మరియు పనికి ఆ దాసుని వెలుపటి చీకలు పడద్రోసి ద్రోసివేయుడి అల్లలి ఇక్కడ ఏమంటు అంటే ఆ ఉన్నది ఉన్న ఉన్నది కూడా దేవుడు తీసివేస్తున్నాడు ఒక్క తలాంతు అంజూరపు చెట్టు ఉంది అది పలించకపోతే దాన్ని ఏం చేసిందంటే అది ఎండిపోయింది దేవుడు ఆకలుకొని ఆ చెట్టు వైపు చూసినప్పుడు అంజూరపు చెట్టులో ఒక్క పండు కూడా లేదంట అది వెంటనే ఎండిపోయింది అలాగే ఫలించని ప్రతి చెట్టు కూడా నరికి ఉంది ఈ వాక్యం విన్నప్పుడు నేను అనుకుంటున్నా నేను బాగానే ప్రార్థనకు పోతున్నా బాగానే దేవుని చర్చిలో ఆరాధించి నేను నేను పర్లోకం పోతా అన్న భ్రమలో ఉన్నప్పుడు దేవుడు నాతో ఈ తలాంతుల గురించిన ఉపమానము చెప్తున్నాడు నీ అంత నువ్వు ఉన్నావు కదా నువ్వు విస్తరిస్తున్నావా నువ్వు ఫలిస్తున్నావా ఇతరులకు దేవుని శోట చెప్తున్నావా నీ మటుకే నువ్వు ఉంటున్నావు కానీ ఇతరులకు నువ్వు చెప్పటం లేదు నువ్వు కాబట్టి కలిగినది కూడా దేవుడు తీసివేస్తానని దేవుడు మాట్లాడినప్పుడు నాకు చాలా భయం వేసింది ఇంకా అప్పుటాంచి ప్రార్థన చేస్తున్న ప్రభులను ఫలించే తీగలాగా చేయి ప్రభా నేను ఫలించాలా ప్రభా అని చెప్పి దేవుడు దగ్గర నేను ప్రార్థన చాలా దినాల కిందట దేవుడు నాకు ఈ తలాంతుల గురించి నాకు మనము దేవుడు నాకు బయలుపరిచిండు మనం అనుకుంటాము మనం దేవుని చర్చికి పోతున్నాం ప్రార్థన చేసుకున్నాం ఇంటికి వస్తున్నాం కావాల్సిన వాళ్ళకి అన్ని అన్ని వండి మంచిగా చేస్తున్నాం ఇదే సేవ ఇదే అనుకుంటున్నాం కానీ మనము ఒంటిగానే ఉంటున్నాము ఇంకొక ఆత్మను మనము సంపాదించలేకపోతున్నాను కాబట్టి దేవుడు నాకు ఆ తలాంతుల ఉపమానము చేసిండు ఒకటి కలిగిన వాడికి ఉన్నది కూడా తీసివేయమన్నాడు ఇతడు అన్యుడు కాదు దేవుడు నెరిగిన వాడే తలాంతులు పొందినవాడే కాబట్టి దేవుడు మనము ఫలించేలాగా దేవుడు కోరుతున్నాడు ఇచ్చిన వాక్యము దేవుడు దీవించిన గాక సూత్రం ప్రభు పరిశుద్ధుడా గొప్ప దేవాసే ఆయనకి వందనాలు చెల్లించుకున్నాను ఆయన దయగలు తండ్రి మంగళదేవ యశు ప్రభా నీకే స్థితి స్తోత్రులైనా ప్రభా నైనా ఈ లోకంలో ఎన్నో శ్రమలు నైనా యుద్ధాలు మేము చేస్తున్నాం ప్రభా సాత ప్రభా మాకు ఒక రోజు శాతంతో యుద్ధం ఉంది కాబట్టి ప్రభా మాకు యుద్ధం నేర్పించి వాడే ఉన్నావు ప్రభా మా చేతులకు పోరాటం నేర్పించి వాడు ప్రభావ మాకు యుద్ధం నేర్పించి వాడే ఉన్నావు ప్రభా నువ్వు గొప్ప దేవుడై మాకు గొప్ప కాపురి ఉన్నందుకు నాయనానికి వందనాలు చెల్లిస్తున్నాను ఆయన ప్రభా దేవాతి దేవానికి వందనాలు చెల్లిస్తున్నాను ఆయన ప్రభా మాకు యుద్ధం నేర్పించండి ప్రభా నమ్మకమైన వారుగా ఉండాలా బలా మంచి మేము ఉండాలని సుప్రభ సహాయం చేయండి నాయన ఫలించండి జీవితము తీసివెండి ప్రభావ ఫలించేలాగా ప్రభా మీకు మీరు ఆశీర్వదించండి మీరు ఫలించే జీవితము దయచేయండి నాయన ఏ సేయానికి వందనాలు తండ్రి వాకిం ద్వారా మాట్లాడినందుకు వందనాలు నాయన నువ్వే తండ్రి ఫలించే జీవితం దయచేయమని వాక్ వందనాలు స్థుతులు స్తోత్రాలు చెల్లించుకుంటూ ప్రభా నువ్వే సహాయం చేసి నడిపించేందుకు వందనాలు చెల్లించుకుంటూ ఏసుక్రీస్తు పరిశుద్ధి నా మమ్మ ప్రార్థించి పెడుకుంటున్నాను తండ్రి ఆమె స్తోత్రం స్తోత్రం స్తోత్రంలో ప్రభా పరిశుద్ధుగా పరిశుద్ధుగా పరిశుద్ధుగా కృపా సత్య సంపూర్ణమైన మా ఏసయ యహోవారే మమ్మల్ని స్వస్థపరిచేవాడో మా ప్రార్థనలు ఆలకించి మమ్మల్ని చూస్తున్న దేవుడు ప్రభా నీకు వందనాలు చెల్లిస్తున్నాం ఆయన ప్రతి ప్రార్థన ఆలకించే దేవుడు ప్రతి ప్రార్థనకు చెవి యొగి ప్రభ మాకు జవాబులను ఇచ్చిన దేవుడు ఎన్నో సాక్ష్యంలో మా జీవితంలో మేము పొందుకున్నాం నాయన ప్రభ నత్య టీం నెంబర్ ఎంత మంది విషయంలోనూ మేము ప్రార్థిస్తున్నాగా అనేక స్వస్థపరచబడుతున్నారు ప్రభ అతని విశ్వాస సహితమైన ప్రార్థన రోగిని స్వస్థపరచను అన్నాను అతని ప్రభ ప్రతి రోగి విషయం మేము మేము ప్రార్థిస్తున్నాం సిస్టర్ విషయంలో అతన్ని కార్యం జరిగించండి మరి బ్లడ్ ప్రభ లీకేజ్ విషయంలో ప్రభ సర్జరీస్ ఆఫ్టర్ ఎఫెక్ట్స్ విషయంలో ప్రభ ఎలాంటి ఇన్ఫెక్షన్స్ ఉన్నా కూడా నాయన ఆ బిడ్డ నడినెత్తి నుంచి అరికాల వరకు ముట్టండి ప్రభ కొత్తగా అతన్ని నూతనగా జీవమును పోసి బ్రతికించమని ప్రభ బిడ్డ యొక్క ఆశలను ఆశయాలను ప్రభ నతండి మీరు జ్ఞాపకం చేసుకుని బిడ్డ యొక్క అవసరతను తీర్చమని నుంచి అరికాల వరకు ప్రభ ప్రతి అవయవంను ప్రభ మీరు ముట్టండి నాయన నతండి ప్రభ న వాక్కును పంపి సంపూర్ణ స్వస్థత దేయండి ఏసైనా తండ్రి కృపగలని హస్తంలోకి ఆ చెప్పుకుంటున్నాం ప్రభ నతడి తో అబ్బిడన్ మీరు స్వస్థపరిచి ఇంటికి క్షేమంగా నడిపించండి మనశ్శాంతిని దయచేయండి కుటుంబ మంత్రికి కూడా రక్షణ కార్యం జరిగించండి అదేవిధంగా ప్రభ నదండి ఏసే నదండి మరి యాదవ శిష్య విషయంలో ప్రార్థిస్తున్నాం నాయనం అబ్బిడన్ కూడా ప్రభ మీరు ముట్టండి తండ్రి అవసరతలు ఏమున్నాయో ప్రభా యొక్క బలహీనతలు ఏమున్నాయో ప్రభావ మరి మీరు ఎరిగిన దేవుడు తండ్రి శరీరం ముట్టండి సంపూర్ణ స్వస్థత దయచేయండి ఏసే ప్రభ నొప్పిని కలుగజేస్తున్న ప్రతి ఆ అవయవములలో ప్రభ మీక జీవంలో పోయండి నాయన బలపరచండి ప్రభ బిడ్డని స్థిరపరచండి రక్షణలు కొనసాగుటకు సాక్షి బిడ్డగా నిలబెట్టమని ప్రార్థిస్తున్నాం సంపూర్ణ స్వస్థత ఏసు నామంలో ఆ మేము ప్రభన డిక్లేర్ చేస్తున్నాం నాయన రెస్టోర్ హర్ హీలింగ్ ప్రభ హర్ హెల్త్ ఎస్ అన్నతండి అదేవిధంగా సుందరరావు బ్రదర్ విషయంలో కూడా ప్రార్థిస్తున్నాం అతండి కుటుంబ సమస్యలు కుటుంబ గొడవలు ప్రభలతం అదేవిధంగా ఆ బిడ్డ వ్యక్తిగత సమస్యలు శరీర సమస్యలు సంపూర్ణంగా ఇరిగిన దేవుడోనైనా గొప్ప కార్యములు జరిగించండి ఆ బిడ్డ జీవితంలో ప్రభ నతని ప్రతి ఒక్క ఒడిదుడుకులను సరిచేయండి ప్రభ ఏ విషయంలో ప్రభ బాధపడుతున్నాడో ప్రతి విషయంలో నతండి ప్రతి బలహీనతలో మీరు తోడయ్యండి మీరు నడిపించండి బలపరచండి సాక్షి బిడ్డగా నిలబెట్టండి రక్షణ కార్యం జరిగించండి ప్రతి ఒక్క విద్య శోధన ప్రభ సహించుటకు కావాల్సిన జ్ఞానమును ప్రభ ప్రార్థనా శక్తిని ఆత్మ బలము దయచేయండి బిడ్డలందరి విషయంలో కార్యం జరిగించమని మీకు గొప్ప నామమునకే ప్రభానతని మహిమ కలుగున్నట్లు ఈ బిడ్డల జీవితంలోని ప్రభ మీ సాక్షి నిలబెట్టుకోనమని సమస్త ఘనత మహిమ ప్రభావం ఏసయ్య కృపగల హస్తంలకు అప్పగిస్తూ ఏసు నామంలో ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి ఒక ముగ్గురు ఉన్నారు వారి గురించి నేను ప్రార్థిస్తానక స్తోత్రములు ప్రేమ తండ్రి పరిశుద్ధుడా నైనా మీ పరిశుద్ధ ఘనమైన ఉన్నతమైన అతి మహోన్నతమైన నామానికి స్థుతులు స్తోత్రాలు కృతజ్ఞతలు అర్పిస్తుంటున్నాం ప్రభువ నైనా రాత్రికాల సమయంలో వాక్యం ద్వారా మాట్లాడిన దేవ మా హృదయాలను మేము సరిచేసుకుని తండ్రి నేను స్థుతించి గనపరిచి మయమపరుచులకు ఇచ్చిన ధన్యతను బట్టి స్తోత్రాలు స్థుతులు చెల్లిస్తుంటున్నాం ప్రభు అయా మరి నువ్వు ఒక్కడవే ఈ లోకంలో నమ్మదగిన దేవుడు తండ్రి అందును బట్టి ఈ కృతజ్ఞతలు చెల్లిస్తుంటున్నాం నాయనా తండ్రి ప్రభువ మరి ఎలిసమ్మ విషయంలో ప్రార్థిస్తుంటున్నాం తండ్రి ఆయన కంటి చూపు సరళం చేసినందుకు స్థుతులు నాయనా తోడై ఉండండి ప్రభువ నెమ్మది శాంతి సమాధానం దయచేయండి ఆయన ప్రభు నిన్ను చూసి కన్నులు ఇవ్వండి తండి నా తండ్రి లక్షణ భాగ్యం అనుగ్రహించమని ప్రార్థిస్తుంటున్నాం తండ్రి అలాగే నా తండ్రి రేణుకా సిస్టర్ విషయంలో ప్రార్థిస్తుంటున్నాం నాయన ఆమెను ముట్టండి తాకండి స్వస్థపరచండి మంచి ఆరోగ్యాన్ని దయచేయండి ప్రభు నాయన ఏసుక్రీస్తు నామంలో నీ సాక్షి ఇలబెట్టుకోమని ప్రార్థిస్తుంటున్నాం నాయన అలాగే యాదగిరి బ్రదర్ విషయంలో ప్రార్థిస్తుంటున్నాం నాయన ఆయనకున్న వేదన ఆయనకున్న బాధ ఆయనకున్న శోధన ఖర్చువేయండి రక్షణ భాగ్యం అనుగ్రహించండి ప్రభు ఆయన నా కుటుంబాలని అందరినీ మీరు రక్షించుకొని మీ సాక్షికి వేలు పెట్టుకోమని ప్రార్థిస్తుంటున్నాం అయినా స్కైప్లో వచ్చిన ప్రతి ఒక్క బిడ్డను ఆయన దీవించి ఆశీర్వదించండి ప్రతి అవసరం ఏసు క్రీస్తు మహిమ మహిమ మహిమ తీర్చండి ప్రభువ ఆయన కావాల్సిన మీ ఆత్మ నడిపింపు అనుగ్రహించండి ప్రతి కుటుంబాన్ని లేవనెత్తుకోండి అనేకులకు సువార్థ ప్రకటించే బిడ్డలుగా మీరు మార్చుకోమని మీ ఆత్మధర మరి బలంగా కదురుటకు మీ ఆత్మ సహాయం అనుగ్రహించమని రాతికాల సమయంలో మీ సన్నిధి మీ కాపుదలో మా అందరినీ యేసు క్రీస్తు ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి ఆమెన్ అందరికీ ప్రైజ్ లాడ్ వందనాలు యేసు ప్రభు కృప సమాధానము పరిశుద్ధాత్మ నడిపింపు సదాకాలము సకల పరిశుద్ధులకు మనకు సదాకాలము తోడ ఎండి నడిపించను కాక అందరికి వందనాలు ప్రైజ్ లాడ్